జై గురుదత్తాష్టం ము మరణించిన దశలో ఉన్నవాడు తాను మళ్లీ శరీరాన్ని స్వీకరించే ముందు కొంతసేపు పరమాత్మ చైతన్యంలో ఏకీభావం పొందుతాడని అప్పుడు వాడు ముల్లోకాలను ఏకకాలంలో దర్శించగలుగుతాడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు కాని అలా మొత్తంగా కనిపించేటువంటి ఈ లో ఈ జీవుడు కొంత భాగం మీద అభిమానం పెట్టుకుని మమకారం పెట్టుకొని ఉండటం వల్ల వాడికి అజ్ఞానం బలపడిపోతుంది అజ్ఞానం బలపడిపోయి ఆ మేరకు మాత్రమే వాడికి ఈ ప్రపంచం స్థూల ప్రపంచంగా దర్శిస్తూ ఉంటుంది ఇదయ్యా పరిస్థితి దీన్ని మరింత వివరిస్తాను చూడు అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు అయితే అలా మొత్తంగా కనిపించేటువంటి ఈ ముల్లోకాలలోనూ ఈ జీవుడు కొంత భాగం మీద మాత్రమే అభిమానం పెట్టుకుంటాడు అభిమానం పెట్టుకోవడం వల్ల వాడికి అజ్ఞానం బలపడిపోతుంది అజ్ఞానం బలపడిపోవడం వల్ల వాడు ఎంతవరకు అయితే అభిమానం పెట్టుకుంటాడో ఆ మేరకు మాత్రమే వాడికి ప్రపంచం స్థూల ప్రపంచంగా దర్శనమిస్తుంది ఇంతవరకు చెప్పాడు ఉదాహరణ జవితే గాని నీకు అర్థం కాదయ్యా ఉదాహరణ జవితా వినోనాడు అక్కడికి వచ్చాం ఉదాహరణ ఏం చెప్పాడంటే ఒకడికి వాడి పూర్వవాసనల వల్ల భూలోకం మీద అధిక ప్రీతి ఏర్పడింది అంచేది వాడికి భూలోకమే స్థూలలోకంగా మారి ఆ భూలోకం వాడికి ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది వాడు ఆ భూమి మీద ఒక జీవిగా జన్మిస్తాడు మరో జీవికి జరుగుతుంది వాడికి స్వర్గలోకం మీద అభిమానం పెరిగిపోతుంది దేనివల్ల వాడి సంస్కార విశేషం వల్ల ఆ స్వర్గలోకం మీద అభిమానం పెరిగిపోవడం వల్ల వాడు అదే స్వర్గలోకాన్ని స్థూలలోకంగా దర్శిస్తాడు అంటే వాడికి ఆ స్వర్గలోకమే స్థూలలోకంగా మారిపోతుంది వాడికి అక్కడే జన్మ అక్కడే వాడికి శరీరాన్ని పొంది ఆ స్థూలలోకమైనటువంటి స్వర్గలోకంలోనే వాడు జీవిస్తూ ఉంటాడు ఈ విధంగా జీవులకు వాసనల యొక్క మార్పుల వల్ల వారి అభిమానాలు మారిపోతూ ఉంటాయి కనుక వారు పై లోకాలకు కింది లోకాలకు కింది లోకాలకు పై లోకాలకు ఇలా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఈ ప్రయాణ ప్రవాహానికి అంతు పొంతు ఉండదు ఇలా అంతు పోతూ లేకుండా కడిగేటువంటి జీవుల యొక్క ప్రయాణ ప్రవాహం ఏదైతే ఉందో అట్టి ఈ జీవ ప్రయాణ ప్రవాహాన్నే కల్పాలని యుగాలని సంవత్సరాలని ఈ రకంగా పెద్దలు లెక్కలేస్తూ ఉంటారు సముద్రంలో అల్లొస్తున్నాయి ఒకళ్ళకి ఇంకో వాళ్ళకి చూసుకోండి కొంతవరకు పోలిక ఉంటుంది అంత మాత్రం చేత ఒకళ్ళకి మరొక వాళ్ళకి మధ్యలో ఏమాత్రము తేడా లేదని మనం బల్లగుద్ది చెప్పేందుకు వీల్లేదు అలాగే సృష్టిలో కూడా కల్పాలనేవి ఒకదానికి ఒకదానికి కొంత పోలిక ఉంటుంది అల్లల్లాగానే అంతమాత్రం చేత ఒకే పోలికతో మళ్ళీ మళ్ళీ కల్పాలు వస్తున్నప్పటికీ వాడికి ఏమాత్రం భేదం లేదని చెప్పేందుకు కూడా వీల్లేదు మొత్తం ఏదైనా జరుగుతుంది మళ్లీ మళ్లీ కొన్ని చోట్ల పోలిక ఉన్నట్లు కొన్ని చోట్ల లేనట్లు కూడా కల్పాలు అదే విధంగా మళ్లీ మళ్లీ పునరావర్తన చెందుతూ ఉంటాయి రామా అలాంటి సృష్టి ప్రవాహంలో ఇప్పుడు మన సభలో కూర్చున్నటువంటి ఈ వ్యాస భగవానుడు నాడే వ్యాస ఇతడు నాకు గుర్తున్నంతలో ముప్పై రెండవ వ్యాసుడయ్యా ఎందుకంటే నువ్వు వ్యాస భగవానుడికి ముక్తి ఎందుకు కలగలేదని కదా అని ప్రశ్నేసింది ఈ వ్యాసుడు ఈ సృష్టి ప్రవాహంలో నాకు గుర్తున్నంతలో ఇప్పటికి ముప్పై వ్యాసుడు ఎలా చదువుతున్నారండి అంత గట్టిగా లెక్కను ఉంటాయేమో ఇతడు రాసినటువంటి మహాభారతాన్ని ఇతడు రచించినటువంటి బ్రహ్మ సూత్రాలను ఇతనికి ఉన్నటువంటి శాస్త్రజ్ఞానాన్ని పరిశీలించి చూస్తే నాకు ఈ విషయం అర్థమవుతుంది దాన్ని బట్టి నేను ఈ మాట ఎందుకంటే ఇప్పటి వరకు జన్మించినటువంటి ముప్పై రెండు మంది వ్యాసుల్లోనూ ఆకారంలో కానీ అధికారంలో కానీ వంశంలో కానీ వాళ్ళు చేసిన పనుల్లో కానీ అందరూ కూడా సమానంగానే ఉన్నారు కానీ జ్ఞానం విషయం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళలో పన్నెండు మంది మాత్రం కొంచెం విశేష స్థాయిలో ఉన్నారు అది విశేష దాంట్లో మిగిలినటువంటి ఇరవై మంది ఉన్నారే వాళ్లలో మళ్ళీ పది మంది వేరే వేరే వంశాల్లో పుట్టారు వ్యాసుడు ఒక్కడే కాదా ఈ అయితే జరిగింది ఈ వాల్మీకి మహర్షి ఈ భృగు మహర్షి ఈ ఆంగిరస మహర్షి ఈ మొదలైన మహర్షులంతా ఉన్నారే వీళ్ళంతా కూడా ఇలా ప్రతికల్పనలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు ఇది కల్పాల యొక్క లక్షణం ఇలా ఉంటుంది వాళ్ళు మళ్ళీ జన్మిస్తూ ఉంటారు మళ్ళీ మరణిస్తూ ఉంటారు మళ్ళీ జన్మిస్తూ ఉంటారు వాళ్ళల్లో కూడా ఒక్కొక్కప్పుడు కొంతమంది సామ్యాలంటే పోలికలు ఉంటూ ఒక్కొక్కప్పుడు కొన్ని భేదాలు ఉంటూ కల్పం అంటే ఏమిటి ఇంతకోను అంటే బ్రహ్మగారి జీవితంలో ఒక రోజుకి కల్పని పేరు అలాంటి కల్పంలో డెబ్భై రెండు సార్లు త్రేతాయుగం వస్తుంది ఈ డెబ్భై రెండు త్రేతాయుగాల్లో ఇప్పటికీ కొన్ని త్రేతాయుగాలు గడిచిపోయాయి ప్రస్తుతం మనం ఒక త్రేతాయుగంలో ఉన్నాం ఒక త్రేతాయుగం ఇప్పుడు నడుస్తోంది ఇలాంటి త్రేతాయుగాలు కొన్ని మళ్ళీ రాబోతున్నాయి భవిష్యత్ కాలంలో వీటిలో ప్రతి త్రేతాయుగంలోనూ కూడా ఇంచుమించుకు నడకంతా ఒకే రకంగా ఉంటూ ఉంటుంది అలా అన్నామని చెప్పేసి అచ్చు కూచినట్లుగా అన్ని త్రేతాయుగాలు ఒకే రకంగా ఉంటాయని మనం గట్టిగా భావించకూడదు కొన్ని భేదాలు ఉంటాయి కొన్ని పోలికలు ఉంటాయి ఈ విషయం నీకు బాగా అర్థమయ్యేందుకోసం ఒక ఉదాహరణ చెబుతానయ్యా ఏంటంటే మనమంతా జీవులం కదా ఎవడ సంగతి ఎందుకు నీ సంగతి చూసుకో నీ సంగతి తీసుకుంటే నువ్వు జన్మించింది మొదలు ఇవాటి దాకా రోజులు గడుస్తున్నాయి కదా నిన్న రోజు ఎలా ఉందో ఇవాళ రోజు అలాగే ఉందా లేదా రేపు అనే రోజు కూడా అలాగే ఉంటుందా ఉండదా పొద్దున్నే సూర్యోదయం అవుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి సాయంకాలం అయ్యేసరికి సూర్యాస్తమయం అవుతుంది రాత్రి అయ్యేసరికి నిద్ర వస్తుంది మళ్ళీ అవుతుంది మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇది పోలిక నిన్న కలిసిన మనుష్యుల్నే ఇవాళ కలుస్తూ ఉంటాం నిన్న చేసిన ఉద్యోగమే ఇవాళ చేస్తూ ఉంటాం నిన్న తిన్నమే ఇవాళ తింటూ ఉంటాం ఈ విధంగా మన జీవితంలో రోజుకు రోజుకి మధ్యలో చాలా పోలికుంటుంది నిజమే కాదంటలేదు అంత మాత్రం చేత నిన్నటికి ఇవాళకి ఏమీ తేడా అంటే తేడా చెప్పింది వీల్లేదు ఎలాగంటే నిన్నటిదాకా నువ్వు నిద్రలో నిన్నటిదాకా నువ్వు ఎలా ఉన్నావు తత్వ విచికిత్సతో కుమిలిపోతున్నావు ఇవాళ ఉన్నట్టుండి ఆకాశంలోంచి నక్షత్రం వచ్చినట్టుగా విశ్వామిత్ర మహర్షి వచ్చేసి నీ మనస్సులో మాటలన్నీ బయటకి లాగేశాడు నిన్నటికి ఇవాల్టికి మార్పు లేదా ఇప్పుడు అంచేత నిన్నటికి ఇవాల్టికి చాలా పోలిక ఉంది కొంత భేదం ఉంది ఇది మన జీవితంలో మనం నిత్యం దర్శిస్తూ ఉంటాం ఎలా దర్శిస్తున్నామో అదే విధంగా బ్రహ్మగారి జీవితంలో కూడా చాలా పోలిక ఉంది కొంచెం తేడాలు కూడా ఉంటాయి బ్రహ్మగారికి రోజు కల్పన పెట్టాం కనుక పేరు ప్రతి పోలికలు ఉన్నాయి కొన్ని భేదాలు ఉన్నాయని చెప్పాం అంచేత ప్రతి కల్పంలోనూ సృష్టి ఇంచు మించుగా ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది కనుక శాస్త్రాల్లో పెద్దలు ఏం చెప్పారంటే కల్పాలని కల్పాలని అధ్యయనం చేసినట్టయితే సృష్టి యొక్క తత్వం తెలుస్తున్నాయా అని చెప్పారు ఈ వ్యాసుడేమో ఈ వ్యాసుడే మాత్రమే కాదు నువ్వు నేను కూడా అనేక ఇలాగే పుట్టాం ఈ పేర్లతోనే పుట్టాం ఇలాంటి జీవితాలే మనం గడిపాం ఆ విరాళన్ని నాకు తెలుసు నీకు తెలియడానికి ఇంకొంచెం సమయం ఉంది నీకు తెలుస్తుంది శ్రీరామ మరొక రహస్యం కూడా యా ఈ కల్పంలో వ్యాసుడుగా జన్మించిన వ్యక్తే మళ్లీ పైకల్పాలలో కూడా అదే వ్యాసుడుగా జన్మించడం అనేది కూడా ఉంది అన్నిసార్లు అలాగే జరుగుతుందని చెప్పలేం కానీ కొన్నిసార్లు ఒకటే మళ్లీ మళ్లీ వ్యాసుడుగా పుడుతూ ఉండడం కూడా సాధ్యం ఎందుకంటే కొన్ని కర్మశేషాల వల్ల వచ్చిన జన్మలే మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి నిజానికి ఇప్పుడు మన సభలో కూర్చుని ఉన్నటువంటి వ్యాస భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పటికీ పదోసారి వ్యాసమహర్షిగా జన్మించాడు మొదటిసారి కాదు పది సార్లు ఇప్పుడు తొమ్మిది సార్లు అయిపోయింది పదోసారి మళ్ళీ వ్యాసమహర్షిగా జన్మించి ఇప్పుడు మన సభలో కూర్చుని ఉన్నాడు ఈ వ్యాసమహర్షి ఇంకా ఎనిమిది సార్లు మళ్ళీ వ్యాస భగవానుడుగానే జన్మించబోతున్నాడు ప్రతిసారి ఆయన మహాభారతం రచన చేస్తాడు ప్రతిసారి వేద విభాగం చేస్తాడు ప్రతిసారి బ్రహ్మసూత్రాలు రాస్తాడు ఇలా మరో ఎనిమిది సార్లు ఆయన జన్మెత్తిన తరువాత అప్పుడు ఆయనకి బ్రహ్మ పదవి వస్తుంది ఎందుకంటే అప్పటికి ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారి యొక్క జీవితం పూర్తి ఇంకో బ్రహ్మగారు పదవిలోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఈయనకి ఆ పదవి వస్తుంది ఆ విధంగా ఆయన బ్రహ్మగారి జీవితాన్ని వంద కల్పాల కాలం ఉండేటువంటి బ్రహ్మగారి జీవితం కూడా పూర్తి తర్వాత అప్పుడు పరిపూర్ణమైనటువంటి విదేహ కైవల్యం ఆయనకి లభిస్తుంది ఇను అక్కడే కాదు నా పరిస్థితి ఇంతే నేను ఈ వాల్మీకి మహర్షి ఈ భృగు మహర్షి ఇక్కడ కూర్చున్న అనేక మంది మహర్షుల పరిస్థితి ఇంతే వీళ్ళంతా కూడా ఇప్పటికి అనేక మేమంతా జన్మించాం ఇవే పేర్లతో జన్మించాం ఇంకా అనేక సార్లు అవే పేర్లతో జన్మించబోతున్నాం ఇదంతా ఇలా ఎందుకు జరిగిందయ్యా అంటే ఇదంతా ప్రారంభం ప్రారంభం వల్ల ఇలా వస్తూ ఉంటుంది జన్మ పరంపర మాకు వస్తూ ఉంటుంది ఆ వ్యాసుడు గాని నేను గాని జీవన్ముక్తులమై జీవిస్తున్నాను తప్పితే బద్ధమై జీవించడం లేదు మాకు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ విజ్ఞానం కలిగి ఉంది మాకు ఈ సంసార బంధాల వల్ల భయం కానీ దుఃఖంగాని అహంకారం మమకారాలు కానీ ఇలాంటి బంధాలు ఏవి ఎంతమాత్రం లేవు ఎడారిలో దూరంగా కనిపించేది నది కాదని ఎండమావని నిశ్చమైపోయిన తర్వాత దానిమీద మోహం ఇంకా ఉండమన్నా ఉంటుందేమరి కంటి కనిపిస్తూనే ఉంటుంది నది అయినా సరే దానిమీద నది అనేటువంటి బంధం కానీ దానిలో దానివల్ల వచ్చేటువంటి రాగద్వేషాలు కానీ ఉండవు జీవన్ముక్తుల యొక్క పరిస్థితి కూడా ఇలాంటిదే శ్రీరామ మాకిప్పుడు మాయావరణం తొలగిపోయింది పరిపూర్ణమైనటువంటి స్వస్వరూప దర్శనం జరుగుతూ ఉంది కానీ ఇంతకు పూర్వం మేమేం చేసామంటే ఈ జ్ఞానం మాకు కలక్క చాలా తీవ్రమైనటువంటి యోగ సాధనలు చేసేసాం ఆ యోగ సాధనల యొక్క ఫలం వల్ల మాకు కొన్ని ఆధికారిక శరీరాలు ఇంతకుముందే సిద్ధించేసి ఉన్నాయి ఇంతకుముందే సిద్ధించి ఉన్నాయి కనుక అవి ఇప్పుడు పొమ్మన్న పో పొమ్మనవలసిన పని కూడా మాకేమి లేదు ఎందుకంటే మాకేం బంధకాలు కాదు బాధకాలు కాదు కదా అని చేత పని లేదు పొమ్మన్న పోను పోవు అదేమిటండి అది ఎట్లా కుదురుతున్న విను నువ్వు మంచి వీరుడువి బాణాలు బాగా వేస్తావు కదా బాణాలు నేర్పుగా మరి వేసేవాళ్ళలో ఒకటేం చేశా అంటే ఒక మంచి చెట్టు చిటారకం మనం కూర్చున్నటువంటి పక్షిని చూపించాం పక్షిని కొట్టాలని ఒక బాణం వేశాం నీ బాణం వెళ్ళి ఆ పక్షికి తగిలింది ఆ పక్షి గొంతులో గుచ్చుకుంది గొంతులో గుచ్చుకోగానే ఆ బాణం గారు ఏముండవు బాణ గారు మీరు పక్షిని తగిలేశారు మీ పనైపోయింది అక్కడ అక్కడితో ఆగిపోయింది అంటే ఆగుతున్నది దాన్ని గుచ్చుకుని ఆ పక్షితో పాటు ఇంకా కొంత వెనక్కి వెళ్ళి అక్కడ కూడా పడిపోతుంది ఎందుకని బాణం వేయటం అయిపోయింది కనుక ఆ బాణంలో వేగం ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి ఆగుతుంది తప్పితే వేసిన తర్వాత మధ్యలో ఆగమన్నా ఆగదు దేనికోసం వేశావో ఆ ఆ పక్షి గొంతులో గుచ్చుకుంది అయినా అక్కడితో ఆగిపోమంటే ఆగిపోదు ఎందుకని బాణం అనేది ఒక జడవస్తువు జడవస్తువు ఎల్లప్పుడూ కూడా స్తబ్ధంగానే ఉంటుంది లేదా సచేతనమైనటువంటి ఒక జీవిలోంచి కొంత చైతన్యం దీనిలోకి సంక్రమిస్తే ఆ చైతన్యం దాంట్లో ఎంతవరకు ప్రసరించు ఉంటుందో అంతవరకు అలా సాగిపోతూనే ఉంటుంది అది జడవస్తువు యొక్క స్వభావం అది అంచేత రామా ఈ బాణం ఎలా అయితే జడవస్తువో ఈ జన్మ పరంపర అనేది కూడా అలాగే జడవస్తువు కనుక ఈ జడవస్తువు తనకంతకు ముందు ఏ రకమైన వేగం వచ్చిందో దాని ప్రకారం అలాగే సాగుతూ ఉంటుంది కనుక మా జన్మ యొక్క జన్మల పరంపరలు సాగుతూ ఉంటాయి అని వివరిస్తూ జీవన్ముక్తి అనే విషయాన్ని వశిష్ట మహర్షి మరికొంత వివరణ చేశాడు ఇక్కడ శ్రోతలకు ఒక చిన్న మనవి చేయాలి ఏమిటంటే ఈనాటి విజ్ఞాన శాస్త్రంలో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని మూడు సూత్రాలున్నాయి వాటిలో మొదటి సూత్రం ఏం చెబుతోందంటే ఏదైనా ఒక పదార్థం కదులుతూ ఉంటే అది అలాగే కదులుతూ ఉంటుంది స్తబ్దంగా ఉంటే అలా స్తబ్దంగానే ఉంటుంది అని ఆ సూత్రం చెబుతోంది అంతే కాకుండా దాని యొక్క పరిస్థితిని మార్చాలంటే దానికంటే వెలుపల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఒక శక్తి దాని మీద పడితేనే ఆ పని జరుగుతుంది అంటే కదులుతూ ఉన్నటువంటి పదార్థాన్ని ఆపాలంటే వేరే శక్తి వచ్చి అడ్డం అప్పుడు ఆగుతుంది లేదా కదలకుండా ఉన్నటువంటి పదార్థాన్ని కలపాలంటే ఏదైనా బయట నుంచి ఒక శక్తి వచ్చి దాని మీద పడాలి అప్పుడే అది కదులుతుంది ఇది న్యూటన్స్ ఫస్ట్ లా చెప్పేటువంటి విషయం ఇప్పుడు వశిష్ఠ భగవానుడు చెప్పేది ఏమిటి ఆలోచిస్తే ఈ రెండు కూడా ఇంచుమించు ఒకటేగా ఉన్నాయని చెప్పేసి మనం గ్రహించవచ్చు న్యూటన్ సూత్రాలు ఏమన్నా భౌతిక శాస్త్ర సందర్భంలో చెప్పినటువంటి విషయాలు అందుచేత న్యూటన్ గారు చేతనము జడము అనేటువంటి పదాలని ఉపయోగించలేదు పదార్థము శక్తి అనే పదాలని ఉపయోగించాడు వశిష్ఠ మహర్షి ఏమో ఆత్మతత్వాన్ని గురించి వివరణ చేసేటువంటి సందర్భంలో జడం యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నాడు కనుక జడము చేతనైనటువంటి పదాలని ప్రయోగించి విషయాన్ని వివరిస్తున్నాడు పదాల ప్రయోగంలో భేదం తప్పితే విషయంలో మాత్రం భేదమేం లేదు ఆయన ఈయన కూడా ఇనర్ట్ అంటే జడ పదార్థాల యొక్క స్వభావాన్ని ఒకే రకంగా సూత్రీకరిస్తూ ఉన్నారు ఇది ప్రాసంగికంగా వచ్చినటువంటి ఒకనొక విషయం ఇంతకు మనం అసలు విషయంలోకి మళ్ళీ ప్రవేశం చేసినట్లయితే వశిష్ఠ మహర్షి ఏం చెబుతున్నాడంటే బాణం ఉదాహరణ చెబుతూ దాని ద్వారా ఆయన చెప్పవలసిన విషయం ఏంటంటే బాణం అనేది జడం గనుక పక్షితలను నరికేశాక కూడా అది ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది ఎప్పటిదాకా పోతుంది అంటే దానిలో ప్రవేశించినటువంటి చైతన్యాంశం ఎంతవరకు ఉంటుందో అప్పటిదాకా పోతుంది ఆ చైతన్యాసం ఎప్పుడైతే క్షీణించిపోయిందో అప్పుడది పడిపోతుంది వేటి వల్ల అయితే అది క్షీణిస్తుందో అది ఆ మాట వశిష్ఠ గారు ఎత్తుకోలే న్యూటన్ గారు మాత్రం భూమి ఆకర్షణ వాయుతరంగాల ఘర్షణ మొదలైనటువంటి అనేక శక్తుల వల్ల బాణంలోని వేగశక్తి క్షీణిస్తుంది అని ఆ సూత్రాల్లో మనకి వివరణ అయితే ప్రస్తుత ప్రకరణంలో వశిష్ఠ మహర్షి గారికి ఆ వివరాలు అక్కర్లేదు అందుచేత ఆయన ఆదోలికి పోకుండా వేగము క్షీణించే వరకు బాణం అలా ముందుకు నడుస్తూనే ఉంటుంది అని మాత్రమే చెప్పాడు ఎందుకంటే జడపదార్థాల యొక్క స్వభావం అలా ఉంటుంది కనుక అని చెప్పేసి సమన్వయం చేసి చూపించాడు ఈ ఉదాహరణ చెప్పాక వశిష్ట మహర్షి శ్రీరాముడికి దీన్ని దార్ష్టాంతికంలో సమన్వయించి చూపిస్తున్నాడు ఎలాగంటే రామ బాణం ఎలా జడమో అలాగే కర్మలు కర్మల వల్ల వచ్చేటువంటి దేహాలు ఇవన్నీ కూడా జడాలే జడపదార్థాలే వాటిని ప్రయోగించేటువంటి చేతనుడు వేరే ఉంటాడు వాటి వెనకాల వ్యాసుడు లాంటి జీవన్ముక్తుల విషయంలో ఆ చేతనుడు పూర్వం యోగ ఉపయోగించి చాలా తీవ్రంగా చాలా చాలా ప్రయోగాలు చేసేసాడు ఆ చేతనుడు అప్పట్లో ఆ ప్రయోగాలు ఎందుకు చేశాడయ్యా ఆ సాధనలు ఎందుకు చేశాడయ్యా అంటే ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి ఉద్దేశ్యంతోనే ఆ యోగ సాధనలన్నీ చేశాడు కానీ ఆ ఆదుర్దలో బహు యోగ సాధనలు చేసేసాడు కావాలనుకున్నటువంటి ఆత్మజ్ఞానం మధ్యలో ఒక జన్మలో రానే వచ్చేసింది కానీ బాణం పెట్ట గొంతులో గుచ్చుకున్న వెంటనే ఏ పరిస్థితి ఉంటుందో అటువంటి పరిస్థితి ఆ జ్ఞానం వచ్చిన పరిస్థితి జ్ఞానం వచ్చాక కూడా ఆ వెనకాలటువంటి యోగ బలం ఉందే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది బాణంలో నడక కొనసాగినట్టుగా దానివల్ల ఏం జరుగుతుంది వాడి జన్మలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఇలా జ్ఞానసిద్ధి కలిగినా కూడా దేహధారణ కలిగి ఉండేటువంటి వారిని జీవన్ముక్తులు పిలుస్తారు ఒకడు జీవన్ముక్తుడైనాక కూడా ఇంకా దేహధారణ చేయవలసిన పని ఉంది అంటే అలాంటి మహానుభావుల వల్ల బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ప్రక్రియల్లో కొన్ని ఆధికారిక కృత్యాలు నిర్వహణ జరుగుతూ ఉంటాయన్నమాట వాళ్ళ ద్వారా అవి నిర్వహింపబడాలి గనుక వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది అందువల్ల వారి శరీరాలను ఆధికారిక శరీరాలు అని పిలుస్తూ ఉంటారు అలాంటి ఆధికారిక శరీరాలను ధరించి ఉన్న వారిని ఆధికారిక పురుషులు అని పిలుస్తూ ఉంటారు ఇవాళ వ్యాస భగవానుడు ఇంకా ఎనిమిది సార్లు మహాభారతం రాయవలసి ఉంది అని చెప్పేసి ఇందాక నీకు నేను చెప్పాను ఆ తరువాత చతుర్ముఖ బ్రహ్మ పదవిని ఆయన స్వీకరించబోతాడు అని కూడా నీకు చెప్పాను ఈ పనుల వల్ల కోట్ల కోట్ల కోట్ల జీవరాశులకు ఉపకారాలు కలగవలసి ఉన్నాయి ఇలా అధికారిక పురుషత్వ యోగం వ్యాసభగవానుడికి ఉండటం వల్ల అతనికి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినా కూడా నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండిపోవడం కానీ దేహాన్ని పూర్తిగా వదిలేసి దాన్ని పూర్తిగా దూరం చేసేసి విదేహ కైవల్యంలోకి వెళ్ళిపోవడం కానీ ఆయనకి సాధ్యం కాదు ఎందుకంటే ఈ సృష్టి ప్రక్రియకు ఇలాంటి ఆధికారిక పురుషులు కావాలి అందువల్ల వారు పైకి మామూలు శరీరధారులాగా కనిపించినా కూడా పూర్వయోగ బలంచేత ఏవేవో పనులు చేస్తూ ఉన్నా కూడా వారు జ్ఞానులే గాని మనం అజ్ఞానులేమో అని మనం భ్రమించరాదు వారి పరిపూర్ణ జ్ఞానులే ఇంక శుకుడు అతనికి ఇలా ఆధికారిక శరీర ధారణ అవసరం లేదు ఎందుకంటే అతని యొక్క పూర్వకర్మ యోగంలో ఈ రకమైన యోగం లేదు అందువల్ల అతడు జనక మహారాజు దగ్గర చిత్త నైర్మల్యాన్ని ఎప్పుడైతే పొందాడో ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడో ఆ తక్షణమే అతను మేరశిఖరానికి చేరి తన జీవిత శేషం అంతా కూడా నిర్వికల్ప సమాధిలో గడిపేసి ఆ తరువాత ఆ దేహాన్ని వదిలేసి శాశ్వతమైనటువంటి విదేహ కైవల్యంలోకి ఆయన ప్రవేశించేశాడు అందువల్ల అతను పరిపూర్ణ జ్ఞానవంతుడని ప్రజలు త్వరగా గుర్తుపట్టగలుగుతూ ఉంటారు అంతే తప్పితే జ్ఞాన విషయంలో వ్యాసుడికి కానీ శుకుడికి కానీ ఏమాత్రం తారతమ్యం లేదు హెచ్చు తగ్గు శుకుడికి కలిగిన జ్ఞానం వ్యాసుడికి ఎందుకు కలగలేదు అని ఓ రామ ను అడిగేవు దానికి సమాధానం చెప్పేశాను ఇక్కడితో నీ ప్రశ్నకి సమాధానం పూర్తయింది కానీ ఇక్కడ నువ్వు అడక్కపోయినా కూడా నేను చెప్పినటువంటి సమాధాన ప్రక్రియ ఇంకో ప్రశ్న పుట్టే అవకాశం ఉంది కనుక ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేస్తాను ఏమిటంటావా ప్రశ్న ఏమిటో విను ఫస్ట్ ఏమిటంటే నేను చెప్పిన క్రమంగా విధానంలో క్రమక్రమంగా జీవులందరికీ కూడా ముక్తి కలిగిపోతూ ఉంటే కొంచెం వెనకముందు కూడా అందరి జీవులకి జీవన్ముక్తి వచ్చేసేయాలి అంటే కొన్ని కోట్ల కల్పాలు పూర్తయ్యేసరికి సృష్టిలో ఉన్న జీవులందరికీ కూడా ముక్తి వచ్చేసేయాలి అందరికీ ముక్తి వచ్చేసిందంటే మాయ అనేది పూర్తిగా అంతరించిపోవాలి మాయ అనేది పూర్తిగా అంతరించిపోతే ఆ తరువాత ఇక ఏ జీవి పుట్టడు ఈ స్థితి ఇవాళ కాబోదే రేపటికి కాబోతే ఎప్పటికోపడికి అది వచ్చి తీరాలి దానంతడిదిగా వచ్చి తీరారు అలా దానంతరిదిగా అది వచ్చి తీరుతుంది కనుక ఈనాడు బతుకున్న జీవులలో ఏ జీవి కూడా మోక్షం కోసం పనిచేయాల్సిన అవసరం ఏమిటి మోక్షం అసలు పుణ్యం కోసమే పనిచేయాల్సిన పని లేదు హాయిగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఎవరికేది కావాలో అది హాయిగా అనుభవించుకుంటూ మళ్లీ మళ్లీ చచ్చిపోతూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉండొచ్చు అలా మళ్లీ చచ్చిపోతూ మళ్లీ పుడుతూ ఉండగా ఎప్పటికోపడికి మోక్షం రానేవ తీరుతుంది కనుక మన మోక్షం కోసం వేరే కృషిని చేయటం ఈ ప్రశ్న వస్తుంది ఇది ప్రశ్న వచ్చే ప్రశ్న అయితే ఈ ఆలోచన సరైన ఆలోచన కాదు ఎందుకు కాదో నీకు ఇప్పుడు నేను నిరూపణ చేస్తాను రామా ఈ సృష్టిలో జీవుల అనంతమని పూర్వమే చెప్పాను బ్రహ్మాండాలే అనంతమని చెప్పినప్పుడు జీవులు అనంతమని వేరే చెప్పాలా ఈ అనంతమైన జీవుల్లో కొంతమంది జీవన్ముక్తులు కొంతమంది విదేహముక్తులు అయితే అనంతంలోంచి కొంత సంఖ్యను తీసేస్తే అవుతుంది మళ్ళీ అనంతమే మిగులుతుంది కనుక అనంత జీవుల్లో కొందరికి ముక్తి ఏ ముక్తి అయినా సరే విదేహ ముక్తి అయినా సరే జీవన్ ముక్తి అయినా సరే ఏదన్నా ముక్తి వచ్చినా కూడా మిగిలిన జీవులు మళ్ళీ అనంతంగానే ఉంటారు ఈ అనంత జీవులు ఎవరైతే మిగులున్నారో వాళ్ళంతా కర్మానుభవానికి అనుకూలమైనటువంటి సమయం కలిసి రావాలని వాళ్ళు ఎదురు చూస్తుంటారు జన్మ కోసం అనుకూలంగానే జన్మలు రావు ఆ కర్మానుభవానికి అనుకూలమైనటువంటి సమయము సమయమైనటువంటి ప్రదేశము అన్నీ కలిసి వస్తేనే వాడికి జన్మ వస్తుంది అందుకోసం ఈ జీవుల్లో మంది జన్మ కోసం అట్లా నిరీక్షిస్తూ పడి కాపులు కాస్తూ ఉంటారు వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు మహారాజులు కదా మీకు బాగా తెలుస్తుంది ఏమిటంటే మీకు పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి ధాన్యపు గోడౌన్స్ వాటిల్లో ధాన్యం ఎలా ఉందో ఏమిటో అని చెప్పేసి ఒక పనివాడిని పెట్టి కొలిపిస్తారు వాడు ఒక సేరో కొంచమో ఏదో తీసుకుని దాంతో కొలుస్తూ ఉంటాడు ఆ కొంచం గొట్టంతో కొలిచి పక్కన పోస్తూ ఉంటాడు ఈ పోయడంలో ఏం జరుగుతుంది అంతకుముందు గుట్టలో పైనున్నుకున్న గింజలు కిందికి వచ్చేస్తూ ఉంటాయి ఇందులో సరే ఈ మాట ఈ పక్క రాశిలో కుడి పక్క రాశిలో పైకి వచ్చిన గింజ కాస్త ఏమైపోతుంది మళ్ళీ రెండోసారి పోసేటప్పటికి అది మళ్ళీ అడుగు వెళ్ళిపోతుంటుంది ఇలా ఇలా ఈ గింజలు పైకి కిందికి మారుతూ ఉంటే సరే పోన్లే ఒక స్టేజ్లోకి వచ్చాయనుకుంటే ఇందులో ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చి వాడు మళ్ళీ ఇంకోసారి కొలిపిస్తాడు కొలిపించే మళ్ళీ ఈ మాట పైన గింజలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటాయి ఇలా గింజలు పైకి కిందికి పైకి కిందికి ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో అదే అదేవిధంగా ఈ జీవుల యొక్క జన్మలు పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూనే ఉంటాయి ఈ ప్రక్రియ ఎప్పటికీ కూడా ఆగవు స్వర్గాలు నరకాలు అవి తిరుగుతూనే ఉంటాయి జీవులు అనంతం గనుక ఈ ప్రక్రియ అనంతంగానే సాగుతూ ఉంటుంది అందుచేత మాయా అనేది పరిపూర్ణంగా దానంతరదిగా ఇంకిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు అందుచేతనే మాయ దానంతరాదే పోతుందిలే అని చెప్పేసి వదిలిపెట్టి ఊరుకోవడానికి వీల్లేదు ఏ జీవైనా సరే తనకు తాను తనను ఆవరించుకున్నటువంటి మాయను నశింపక చేసుకోవాలని ఎవడైతే కృషి చేస్తాడో వాడికి మాత్రమే మాయ నశిస్తుంది వాడికి మాత్రమే మోక్షం లభిస్తుంది కనుక రామా ప్రతి మానవుడు కూడా తన మోక్షం కోసం తన పురుష ప్రయత్నం అఖండంగా ఏమాత్రము సోమరితనం లేకుండా చేస్తూ దీంట్లో రెండో మాట లేదు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి శ్రీరాముడు అడిగినటువంటి జీవన్ముక్తికి సంబంధించినటువంటి ప్రశ్నలోంచి మోక్షానికి చేసేటువంటి కృషి అనేటువంటి అంశంలోకి తీసుకొచ్చేసాడు ఎందుకంటే వశిష్ఠ మహర్షి మంచి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు ప్రణాళికతో బోధన చేస్తున్నాడు అని చెప్పుకున్నాం ఆయన ఏమి బోధించాలో ముందరే ప్రణాళిక వేసుకున్నాడు కదా ఆయన ప్రణాళికలో ఈ పురుష ప్రయత్నం గురించి చెప్పాల్సిన విషయం ఉంది మధ్యలో శ్రీరాముడు వేరే ప్రశ్న వేశాడు అయినా కూడా వశిష్ట మహర్షి ఆ ప్రశ్నకు సమాధానం పూర్తి చేసి దాన్ని తీసుకొచ్చి దీనికి అనుబంధం చేసేసి పురుష ప్రయత్నం మోక్షం కోసం మానవుడు ప్రయత్నించాలా అక్కర్లేదా అనేటువంటి విషయంలోకి తీసుకొచ్చి అనుసంధానం చేసి తన విషయంలోకి తను జీవన్ముక్తి విదేహముక్తి అనేటువంటి వివరించడంలో ఒక కొత్త ప్రశ్న పుట్టిందని చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో ఎవడైనా సరే తనంతటూ తాను తీవ్రమైన కృషి చేస్తేనే ఎప్పటికైనా మోక్షం వస్తుంది తప్పితే కొన్నాళ్ళు అలా పడి కాదే కొన్ని యుగాల తర్వాత కొన్ని యుగాలు కొన్ని కల్పాల తర్వాత సరే దానంతా మోక్షం వస్తుందేమో అనేటువంటి ఆశతో కొంతమంది చేసే వాదాలను పరిహరించి తిరస్కరించి తద్వారా పురుష ప్రయత్నం యొక్క ఆయన స్థాపించాడు దాంతో తీసుకొచ్చి అనుసంధానం చేశాడు శ్రీరాముడికి తను చెప్పిన సమాధానాన్ని ఎందుకు అలా చేశాడంటే ఆయన మనస్సులో ఒక బోధన ప్రణాళికగా ఉంది ఆ ప్రణాళికకు మధ్యలో శ్రీరాముడి యొక్క ప్రశ్న వచ్చింది అందుచేత ఆ ప్రశ్నను ఆ ప్రశ్నకు వచ్చేటువంటి సమాధానాన్ని కూడా తన ప్రణాళికకు అనువుగా ఆయన వినియోగించుకున్నాడు ఆ సమాధానా తను చేయబోయేటువంటి ఉపదేశానికి పీఠికగా వాడుకున్నాడు అందుకనే ఆ పీఠిక చివరలో ప్రతి మానవుడు మోక్షం కోసం పురుష ప్రయత్నం చేసి తీరాల్సిందే అని చెప్పాడు ఈ పురుష ప్రయత్నం అనేది ఆ మహర్షి చెప్పబోయేటువంటి ఉపదేశ ప్రణాళికలో మొదటి మెట్టుగా ఆయన స్వీకరించబోతున్నాడు అయితే ఇక్కడ ఎంతసేపటికి మహర్షి యొక్క ప్రణాళిక ప్రణాళిక అంటున్నాం ఆ ప్రణాళిక ఏమిటో మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకోకపోతే ఈ ముముక్షు వ్యవహార ప్రకరణం అంతా పూర్తిగా చదివేసిన తర్వాత విన్న తర్వాత రెండోసారి మూడోసారి చదివినా కూడా మొత్తం ఏమిటో ఏం అర్థం చేసుకోకపోతే అంత అడవిలో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది ఎట్నుంచి వచ్చామో ఎడిపోయామో అర్థం కాకుండా ఉంటుంది అందుచేత ఆ మహర్షి వేసుకున్నటువంటి ఉపదేశ ప్రణాళిక ఏమిటి ముఖ్యంగా ఈ ముముక్షు వ్యవహార ప్రకటనలో ఆయన చెప్పబోయేటువంటి ప్రణాళిక ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుచేత ఇప్పుడు ఆయన యొక్క ప్రణాళిక ఇవ్వడం మనం కొంచెం పరిశీలన చేద్దాం వశిష్ట మహర్షి యొక్క బోధనా ప్రణాళికలో పురుష ప్రయత్నానికి మొట్టమహి స్థానం ఇచ్చాడు ఇందు ఆయన ఆరు సర్గలు కేటాయించాడు ఏం చెప్పాయంట ఆయన ఏదో కర్మ ప్రకారం జరిగిపోతుందిలే అనే మాట లోకంలో ఒకటి ఉందయ్యా మాత్రం నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని గట్టిగా అనేశాడు సామాన్యంగా లోకంలో కాస్తో కూస్తో దైవభక్తిగా వైరాగ్యంగా ఉండే వాళ్లను పరిశీలించి చూస్తే వాళ్లల్లో చాలామంది మట్టి ముద్దల్లాగా పరమ సోమరిపోతుల్లాగా మనకు కనిపిస్తూ ఉంటారు మోక్షం కావాలనుకునేవాడికి అలా సోమరిపోతుగా ఉండే అవకాశం ఎంత మాత్రం లేదని వశిష్ఠ మహర్షి ఈ ఆరు సర్గల్లోనూ గట్టిగా నిరూపించాడు సరే సోమరిపోతనం లేదయ్యా ఉండరాదు లేదు ఒప్పుకున్నాం అయితే ఏం చేయాలి సాధకుడు వ్యాపారాలు చేయాలా యుద్ధాలు చేయాలా యజ్ఞాలు చేయాలా అంటే ఇవేవి కూడా మోక్షానికి సూటిగా పనికొచ్చేవి కాదు సాధకుడు నిరంతరమైనటువంటి చురుకుదనంతో సూటిగా ఆత్మవిచారణ చేయాలి ఈ ఆత్మవిచారణ విధానాన్ని వశిష్ట మహర్షి ఈ అధ్యాయంలో అంటే ఈ ముముక్షు వ్యవహార ప్రకటనలో సంగ్రహంగా మాత్రమే ప్రతిపాదన చేశాడు ఎందుకలా సంగ్రహంగా చెప్పాడంటే దానికి ముఖ్య కారణం ఉంది ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించిన వాళ్ళు ఎస్ రాధాకృష్ణ గారు రాసిన పుస్తకాలు చిన్మయానంద గారు రాసినవి అరవిందో ఘోష్ గారు రాసినవి వివేకానంద గారు రాసినవి గణపతి సత్యానంద స్వామిజీ గారు రాసినవి ఇవి ఏవీ లేకుండా దొరికిన ప్రతి పుస్తకం చదివేస్తూ ఉంటారు అంత బాగా చదివేస్తారు కానీ ఎంగిల్ చేతితో కాకిని కొడరు ఏమిట్రా అంటే అంత పీనాస్తం అంత స్వార్థం అది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసేప్పుడు పక్క వాళ్ళతో అనుకుంటుంటారు ఏమిట్రా ఈయన ఇన్ని గ్రంథాలు చదువుతాడు వేదాంత గ్రంథాలన్నీ ఈయనకి వేదాంతం పట్టిందా పట్టలేదా అని నిజమే ఆయనకి ఏమీ వేదాంతం పట్టలేదు ఎందుకంటే వేదాంతం వంట పట్టాలంటే ముఖ్యంగా కావాల్సింది గ్రంథ పఠనం కాదు గ్రంథపఠనం అనేది ఒక చాపల్యం ఒక బుద్ధి విలాసం గ్రంథాలు చదవటం కన్నా ఇప్పుడు ముఖ్యమైనవి నాలుగు అంశాలున్నాయి వాటిని వశిష్ఠ మహర్షి తన బోధన ప్రణాళికలో మూడవ మెట్టుగా స్వీకరించాడు మూడవ మెట్టులో ఉన్నటువంటి ఈ నాలుగు అంశాలు ఏమిటంటే ఒకటి శమం రెండు ఆత్మవిచారణ మూడు సంతోషం నాలుగు సత్సంగం వీటిలో శమంటే శాంతిని కలిగించే గుణం ఆత్మవిచారణ అంటే ఆత్మతత్వాన్ని మననం చేసుకోవటం సంతోషం అంటే వెనకటి జన్మల కర్మల వల్ల ఏవైతే ఐహికములైనటువంటి కష్ట సుఖాలు గాని సంతోషం వస్తాయో మనకి వాటన్నిటినీ కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే రెండింటినీ కూడా సంతోషంగా స్వీకరించడం అంటే కష్టాలు వస్తే పోవాలనుకోవడం అదొక ఆరాటం సుఖాలు వస్తే అలాంటి సుఖాలే మళ్ళీ మళ్ళీ రావాలి అనే ఆరాటం ఇది రెండో ఆరాటం ఈ రెండు ఆరాటాలు లేకుండా పోవడం ఇదే సంతోషం ఇక నాలుగో అంశం ఉంది అదే సత్సంగం సత్సంగం అంటే సద్గురువులను సత్పురుషులను ఆశ్రయించడం మూడవ పట్లలో ఆయన ఆత్మవిచారణ అనేటువంటి ఒక అంశం పెట్టాడని చెప్పుకున్నాం అది ఆత్మవిచారణ చేసేటప్పుడు ఏ విధానంలో చేయాలి అంటే దృష్టాంతాల ద్వారా ఆత్మవిచారణ చేయాలి అంచేత దృష్టాంతం అంటే ఏమిటో తెలియాలి అంచేత విశిష్ట మనిషి ఏం చేశాడంటే ఈ పట్టణంలో దృష్టాంతం ఎలా ఉండాలి దాని మనం ఎలా అర్థం చేసుకోవాలి దాని ద్వారా ఆత్మ ఆత్మవిశ్లేషణ ఎలా చేయాలి అనే విషయాన్ని తన ప్రబోధ ప్రణాళికలో నాలుగవ మెట్టుగా వశిష్ట మహర్షి స్వీకరించాడు ఈ నాలుగు మెట్లు మధ్యలోనే తను చెప్పబోయేటువంటి గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో ఈ సంఖ్యను కూడా వాల్మీకి మహర్షి చమత్కారంగా ఇక్కడ వశిష్ఠ మహర్షి గారి నోటి ద్వారానే చెప్పించేశాడు అంటే వశిష్ఠుడు రాముడు మాట్లాడుకున్న రోజుల్లో ఈ శ్లోకాల ద్వారా మాట్లాడుకోలే వాళ్ళు చర్చ చేసుకున్నారు వాళ్ళు చేసుకున్న చర్చని వాల్మీకి మహర్షి తన తర్వాత శ్లోకాలుగా నిబంధన చేస్తున్నాడు అంచేతం చేశాడంటే ఆయన ఏ ప్రణాళికతో బోధ చేశాడో ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈయన శ్లోకాలు సాగుతాయి అయితే ఈయన శ్లోకాల్లో ఉంటుంది గనక ఈ సందర్భాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడంటే వాల్మీకి మహర్షి గారు తను రాబోయే రాయబోయేటువంటి అధ్యాయాలు ఆ అధ్యాయాల్లో శ్లోక సంఖ్య కూడా ఆయన ఇక్కడే ప్రవేశపెట్టేశాడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే రాసే ముందరే ఎంత విస్పష్టమైనటువంటి దర్శనంతో వాల్మీకి మహర్షి గారు ఈ రచన బట్టి మనకు తెలుస్తుంది ఇలా ప్రణాళికాబద్ధంగా ఈ ప్రబోధంతా చేసినటువంటి తర్వాత చివరిలో వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే ఈ బోధకి ఫలితం ఏమిటో అది కూడా చెప్పేశాడు ఆయన ఏం చెప్పాడంటే దేహాత్మజ్ఞానవ జ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం ఆత్మన్యే వే దియ స నేచ్చన్నపి ముచ్యతే అన్నాడు అంటే ప్రతివాడికి కూడా సహసిద్ధంగా ఒక జ్ఞానం ఉంది ఏమి జ్ఞానం మనందరికీ ఉంది జ్ఞానం ఈ దేహమే నేను అనేటువంటి జ్ఞానం అది చాలా దృఢంగా గట్టిగా ఉంది వశిష్ట మహర్షి చెప్పిన రీతిలో నాలుగు మెట్లుగా ఆత్మవిచారణ గనక చేసినట్లయితే వాడికి ఈ దేహమే నేను అనేటువంటి ఆలోచన పోయి దాని స్థానంలో పరమాత్మనే నేను అనేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది పూర్వం దేహమే నేను అనేటువంటి జ్ఞానం ఎంత బలంగా దృఢంగా గట్టిగా ఉండేదో ఇప్పుడు పరమాత్మ నేను అనేటువంటి జ్ఞానం కూడా అంత బలంగా అంత దృఢంగా అంత గట్టిగా ఇప్పుడు ఏర్పడుతుంది అలా ఏర్పడితే వాడు వద్దన్నా సరే ముక్తి పొందుతాడు సనేచ్చన్నపి ముచ్చతే అని వశిష్ఠ మహర్షి ఈ చెప్పినటువంటి బోధ ఫలితాన్ని సూత్రీకరించి చెప్పాడు అలాంటి లక్ష్యంతో ఆయన శ్రీరాముడికి చేసినటువంటి ముక్షు వ్యవహార ఉపదేశాన్ని మనం ఇప్పుడు ఒక్కొక్క మెట్టుగా తీసుకుని పరిశీలన చేయాలి వశిష్ఠ మహర్షి ప్రణాళికలో మొదటి మెట్టు పురుష ప్రయత్నం అని పూర్వమే చెప్పుకున్నాం అంచేత ఆరు సర్గల్లో ఆ పురుష ప్రయత్నాన్ని ఆయన స్థాపన చేశాడు దాని గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా ఉపక్రమం ప్రారంభం చేశాడు ఏమన్నా అంటే ఆయన రామా మీ ఊళ్ళో ఒకడు మంచి ఉద్యానవనం పార్కు తయారు చేశాడు దానిలో రంగురంగుల పూల మొక్కలు అన్ని ఏర్పాటు చేశాడు వాడు బ్రహ్మాండమైన పార్కు తయారు చేశాడని చాలా అందంగా ఉందని బృందావన్ గార్డెన్స్ కంటే బ్రహ్మాండంగా ఉందని నీకు వార్త వచ్చింది అది చూడాలనిపించింది కానీ నువ్వేం చేసావంటే అమావాస్య నాడు అర్ధరాత్రి నాడు బయలుదేళ్ళావు కరెంటు కూడా పోయిందనమాట ఆ సమయంలో వెళ్ళాడు అక్కడికి వెళితే అక్కడ మొక్కలు కనిపిస్తాయా మొక్కల పూలు కనిపిస్తాయా అందం కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది రంగురంగుల పూల అందాలు చూడాలనే కోరిక కనుక నీకు ఉంటే నీవు పొగడి పూట అక్కడికి వెళ్ళాలి అంతేగాని రాత్రిపూట వెళితే ఉపయోగం ఏమీ ఉండదు అసలే వెళ్ళకపోయాను అనుకోండి ఇంట్లోనే కూర్చున్నా అనుకోండి ఆ పూలు చాలా బాగున్నాయట ఆ తోటలు చాలా బాగున్నాయట అనుకుంటూ పని కలవరించా అనుకోండి ఏదైనా ప్రయోజనం ఉంటుంది అసలే లాభం ఉండదు లోకంలో ఎవరికైనా సరే ఏదైనా ఒకటి కావాలంటే దానికి తగిన కృషి చెయ్యాలి ఏమిటి ఇక్కడి నుంచి తోట దాకా వెళ్ళటం అనేది కృషి అనమాట ఈ చేసేటువంటి కృషి ఎలా ఉండాలి శాస్త్రీయమైనటువంటి కృషి చేయాలి శాస్త్రీయమైన ప్రయత్నం చేయాలి అంటే రాత్రి పూట అమావాస్యను అర్ధరాత్రి తోట చుట్టాలని వెళ్ళటం ఉందే అశాస్త్రీయమైన కృషి అంటే అశాస్త్రీయమైన కృషి చేస్తే ఏం జరుగుతుంది అది ప్రయత్నమే కాని దానివల్ల ఫలితం రాదు లోకంలో ఎవడైనా సరే శాస్త్రీయమైన కృషి చేస్తే తత్ఫలితాలను సాధిస్తాడు అశాస్త్రీయమైన కృషి చేస్తే శ్రమే మిగులుతుంది ఫలితం దక్కదు ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా రావచ్చు అసలు కృషి చేయకుండా కూర్చుంటే అసలు ఏ ఫలితం ఉండదు ఇది లోకంలో ఉన్న విషయం లౌకిక విషయాల్లోనే కాదయ్యా పారలౌకిక విషయాల్లోనూ వేదాంత విషయాల్లోనూ కూడా ఈ నియమం ఇంతే ఈ నియమానికి తిరుగులేదు కానీ లోకంలో కొంతమంది ఏమిటి ఉంటారంటే ప్రతిదీ దైవం ప్రకారంగా జరుగుతూ ఉంటుందండి దైవం అనేవాడు పైనన్నాడు వాడు ఆడించినట్లు ఆడుతూ ఉండాలి వాడి చేతిలో తోలు బొమ్మలు అని ఏమిటంటే మాటలు చెబుతూ ఉంటారు మనం తోలు బొమ్మలు కీలు బొమ్మలు అంటూ ఉంటారు అలా మాటలు మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఏ ప్రయత్నం చేసినా సరే ఏమీ లాభం లేదు మనం ఏ ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు దైవం అనేవాడు ఒక రౌడి ఆకాశంలో కూర్చున్నాడు వాడికి తిక్క పుట్టినట్టుగా వాడికి తోచినట్టుగా వాడి ఇష్టానుసారంగా మనెత్తిన కష్టాలు సుఖాలు రుద్దుతూ ఉంటాడు అనేది వాళ్ళ అభిప్రాయం కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ జీవితాల్లోనే కొన్ని సందర్భాల్లో వాళ్ళు వేరే మాట కూడా మాట్లాడుతుంటారు ఏమిటంటే వాళ్ళకు అనుకోకుండా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి వాళ్ళు ఆ శవాన్ని ఎదుర్కొన్నా పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు నా కొడుకు పెద్ద ధనవంతుడై నన్ను పోషిస్తాడు అనుకున్నాను నన్ను ఏదో చాలా సుఖపెడతాడు అనుకున్నాను కానీ నా కర్మం ఇలా కాలిపోయింది అని అంటుంటారు ఇక్కడేమన్నారు చివరికి వాళ్ళు నా కర్మం కాలిపోయింది అన్నారు ఇందాక ఏమన్నారు విధి అన్నారు ఇప్పుడు కర్మ అంటున్నారు అంటే వాళ్ళ దేశం అనమాట విధి అన్నా కర్మం అన్నా ఒకటే అన్నమాట ఇందాకేమో కర్మ అనలేదు విధి అన్నాడు ఇప్పుడేమో విధి అంటే కర్మ అంటున్నాడు కనుక ఒకే రకమైనటువంటి అర్థంలో రెండేసి పదాలను వాడే వినియోగిస్తున్నాడు కనుక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే కర్మానా విధి అన్నా వాడు ఒకే రకంగా భావన చేస్తున్నాడు అనమాట ఏమండి అట్ట అంటారు ఏమిటంటే వివరిస్తావేను ఒకడేమనుకున్నాడు సరదా కోసం తన గొప్ప చూపిద్దామని నిప్పుగణికి చేతితో పట్టుకున్నాడు బాగా కాలింది నిప్పుగణ కింద పారేశాడు వాడు నా కర్మ కాలిందండి అండు నేను ఈ చేశానండి చేయగలింది అంటాడు అంటే చేసిన పనికి ప్రత్యక్షంగా ఫలితం కనిపిస్తే వాడు దాన్ని కర్మాన్ని పిలవట్లే అన్నం తిన్నాడు ఆకలి తీరింది నా కర్మలో నాకు ఆకలి తీరింది అంటే ఇప్పుడు అంటున్నాడు జన్మలో ఏదో పని చేశాడు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు అలాంటి పరిస్థితి వస్తే ఇదాని నా కర్మ అంటున్నాడు కనుక కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మాన్ని పిలుస్తున్నాడు ఇప్పుడు చేసుకున్న కర్మని చేస్తున్నాడు అని కర్మని కర్మని విలువట్లా పూర్వజన్మలో చేసిన కర్మనే విధిని పిలుస్తున్నాడు తప్పితే విధి వేరే లేదు రామా ఈ విషయాన్ని నీకు నేను నీకు ఇంకా వివరిస్తాను విను అని వశిష్ఠ మహర్షి ఇంకా వివరిస్తున్నాడు పురుష ప్రయత్నం అనేది చాలా ముఖ్యమని వశిష్ఠ మహర్షి నొక్కి చెబుతూ ఆ సందర్భంలో విధి అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అని విచారణ చేస్తున్నాడు లోకంలో సామాన్యంగా అంతా కూడా మనుషులంతా దైవాధీనంగా నడుస్తూ ఉంటారు దైవం చేతిలో కీలుబొమ్మలు అంటూ ఉంటారు ఒకప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు నా కర్మ ఇట్టా అంటూ ఉంటారు దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ఇవాళ అన్నంతిని ఇవాళ ఆకలి తీరిపోతే దాన్ని కర్మాన్ని పిలవట్లేదు పూర్వం ఎప్పుడో పాత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మకి ఫలితంగా ఇవాళ్ళ ఫలితం అనుభవిస్తుంటే దాన్ని కర్మ అని పిలుస్తున్నాడు దాన్నే ఒకప్పుడు అదే మానవుడు విధి అనే పేరుతో దైవం అనే పేరుతో పిలుస్తున్నాడు అంతే తప్పితే విధి అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు మానవుడు పూర్వంలో చేస్తున్నటువంటి కర్మనే విధి ఉంటారు అయితే ఇప్పుడు చేసేటువంటి పనిని ఏమనాలి ఇది కర్మే అనాలి పూర్వం జన్మలో చేసినటువంటి దాన్ని ఏమని దాన్ని కర్మ అని అనాలి అయితే లోకంలో ఏం చేస్తున్నారు నాకర్మ అనే పేరుతో వాడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మని ఎప్పుడైతే పరామర్శ అప్పుడు దాన్ని దైవం అంటున్నాడు ఇప్పుడు చేసే కర్మని కర్మ అంటల్లా న్యాయంగా అది రెంట్ని కర్మని అనాలి కొంచెం గందరగోళంగా ఉంటుంది ఇప్పటి కర్మని కర్మ పిలిచి పాత జన్మల్లో జరిగిన కర్మని కర్మనే పిలిస్తే ఈ రెంటికి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతున్న ఉద్దేశంతో వాడు ఏం చేశాడంటే పాత కర్మకు అనగా వెనకాల జన్మల్లో జరిగినటువంటి కర్మకు ఇవాళ సుఖ దుఃఖాలను ఏది కలిగిస్తోందో అటువంటి పాత కర్మకు విధి అని పేరు పెట్టాడు ఇలా ఎవడైతే పేరు పెట్టాడో దేనికోసం పెట్టాడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం పేరు పెట్టాడు అలా ఎవడైతే పేరు పెట్టాడో వాడే కొన్నాళ్ళకి ఆ మాట మరిచిపోయాడు మరిచిపోయి విధి అనేటువంటి వాడు ఒక దాదా వాడు ఆకాశంలో ఉన్నాడు అనేటువంటి భ్రాంతిలో వీడు పడిపోయాడు అది లోకం తీరు ఆ లోకం తీరు వల్ల ఏం జరుగుతోంది విధి కొత్తగా ఒకనొక శక్తి ఒకనొక వస్తువు మన ఏదో నడిపిస్తున్నట్టుగా మనకు భ్రాంతి కలుగుతూ ఉంటుంది కనుక రామా సరిగా పరిశీలించి చూస్తే పూర్వం చేసుకున్న కర్మ ఇప్పుడు చేస్తూ ఉన్న కర్మ అనే రకాల రెండు రకాల కర్మలే ఉన్నాయి తెప్పితే విధి అనేది ప్రపంచంలోనే లేనే లేదు అది వట్టి పేరు అంతే తప్పితే నిదైనటువంటి పదార్థం కాదు ఎప్పుడైనా సరే నీ కర్మతో నువ్వే ఫలితాలు సాధించాలి ఈ నియమానికి ఎప్పుడూ కూడా తిరుగులేదు నువ్వు చేసే పని ఉంటే దానికే మరో పేరు పురుష ప్రయత్నం దానికే మరో పేరు పురుషకారం మరో పేరు పురుషార్థం ఇలా అనే రకాల పేర్లు దానికి పెట్టారు ఏమైనప్పటికీ దాన్నే పౌరుషం కూడా పిలుస్తూ ఉంటారు పౌరుషం అంటే మగధనం కాదు తెలుగులో కొంతమంది ఉక్రోషం వస్తే దాన్ని పౌరుషాన్ని పిలుస్తూ అది కూడా శాస్త్ర కరెక్ట్ కాదు పౌరుషం అంటే పదానికి శాస్త్రీయన అర్థం ఏంటంటే పురుష ప్రయత్నం అనేదే ఈ విధంగా మనం చూసినప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెబుతున్నా అంటే ఈ పురుష ప్రయత్నం రెండు రకాలుగా ఉంటుందయ్యా ఒకటి ఉచ్ఛాస్త్రం ఒకటి రెండవది శాస్త్రీతం అంటే ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నం ఒకటి శాస్త్రిత పురుష ప్రయత్నం ఒకటి దాన్ని ఆయన చక్కగా విరుస్తున్నాడు ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్విధం పౌరుషం స్మృతం తచ్చోాస్త్రం అనర్థాయ పరమార్థాయ శాస్త్రితం అన్నాడు అంటే ఏమిటి పురుషార్థం అనేది అంటే పురుష ప్రయత్నం అనేది రెండు రకాలుగా ఉంటుందయ్యా ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నం అంటే నియమ నిబంధనలు లేకుండా తోచింది తోచినట్టుగా చేస్తూ ఉంటాం ఇందాక చెప్పిన ఉదాహరణలో తోటకి చూడటానికి అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళటం ఇటువంటిది ఉచ్ఛాస్త్రం దీనివల్ల ఏమీ ఫలితం ఉండదు శ్రమ మిగులుతుంది అక్కడితో ఆగినా పర్వాలే ఒక్కొక్కసారి ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు కూడా వచ్చి నెత్తిన ఉంటాయి ఈ ఉచ్ఛాస్త్ర ప్రయత్నం వల్ల ఉదాహరణకి ఒక నదిని దాటాలని ఒక కనిపించింది మంచి వరదల మీద నది వాడికి ఈత రాదు అయినా సరే నదిలోకి దూకేసా అనుకోండి ఇదే నా పురుష ప్రయత్నం అని చెప్పేసి అదేమవుతుంది వాడికి కమ్ముడిగిపోతుంది వాడు మునిగిపోతాడు అక్కడ కమ్ముడు వాడే మునిగిపోతాడు దాన్నేమంటారు ఉచ్ఛాస్త్ర ప్రయత్నం అంటారు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు ఇకపోతే శాస్త్రిత ప్రయత్నం అంటే ఏంటంటే శాస్త్రబద్ధమైనటువంటి ప్రయత్నం అంటే ఏ ఫలితం కావాలంటే మనం ఏ రకమైనటువంటి కృషి చెయ్యాలో ఆ వివరాలన్నీ శాస్త్రాల్లో పాపం మన వాళ్ళు నిబంధన చేసేట్టు పెట్టారు ఆ శాస్త్రాల ప్రకారంగా చేస్తే ఆ పనిని శాశ్వత పురుష ప్రయత్నం అని నేను పిలుస్తారు పెద్దలు ఇదే పరమ పురుషార్థాన్ని సాధించడానికి సరైనటువంటి సాధనం పరమ పురుషార్థమే కాదు లౌకిక పురుషార్థం సాధించాలన్నా కూడా శాశ్వత ప్రయత్నమే ఉండాలి శ్రీరామ ఇందాక కర్మ గురించి చెప్పుకుంటూ నేనేం చెప్పానంటే ఇప్పుడు చేసే కర్మ వెనక జన్మలో చేసిన కర్మ అని రెండు రకాలుగా కర్మ ఉంటుంది అని చెప్పా ఒక్కొక్కప్పుడు ఆ రెండు కర్మలు ఒకదానికొకటి అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఎలాగంటే ఒకడు మంచి కుటుంబంలో పుట్టాడు వాణ్ణి మంచి బళ్ళో వేశాడు అంటే వాడిప్పుడు మంచి చదువు చదువుకుంటున్నాడు వాడు వెనకటి జన్మలో కూడా మంచి విద్యకు అనుకూలమైనటువంటి కర్మలు చేశాడు అందరికీ విద్యాదానం చేసి విద్యార్థులకు అనుకూలంగా ఉండేటువంటి పాఠశాలలు కట్టించి అటువంటి పనులన్నీ పూర్వం చేశాడు అలాంటప్పుడు ఏం జరుగుతుంది వాడి పాత కర్మ కొత్త కర్మ రెండూ కూడా ఒకదానికొకటి అనుకూలంగా ఉండి వాడు ఈ జన్మలో సులభంగానే మంచి పండితుడైపోతాడప్పుడు ఒకప్పుడు ఏం జరుగుతుంది పాత కర్మ ఒకదానికొకటి ఎదురుగా పోటీపడి పొట్టేళ్ళలాగా కొట్టుకుంటుంటాయి ఎలాగంటే పై ఉదాహరణలోనే వాడిప్పుడు మంచి పాఠశాలలో చదువుకుంటున్నాడు కానీ వాడు పూర్వజన్మలో పాఠశాల తగలబెట్టాడు పుస్తకాలు చించి పారేశాడు విద్యార్థులకు అన్యాయం చేశాడు అటువంటి పాత కర్మను పెట్టుకుని వాడు ఇప్పుడు జన్మెత్తాడు ఏదో పుణ్య విశేషం చేత వాడు మంచి కుటుంబంలో పుట్టాడు వాళ్ళు మంచి స్కూల్లో వేశారు అయినా కూడా వాడు పాత జన్మలో చేసుకున్నటువంటి కర్మ కదా అదేం చేస్తుందంటే ఇప్పుడు వాడికి చదువు రాకుండా అడ్డం పడుతూ ఉంటుంది ప్రస్తుతం ఏం చేస్తూ వాడు మంచి పాఠశాలలో ఉండి మంచి చదువు కృషి చేస్తూ ఉంటాడు వాడు పాతకర్మేం చేస్తూ ఉంటుంది వాడికి చదువు రాకుండా అడ్డం పడుతూ ఉంటుంది అంటే పాత కర్మ కొత్త కర్మ ఒకదానికోటి విరోధులై కుస్తీ పడుతూ పొట్టేళ్ళలాగా కొట్టుకుంటూ ఉండేది ఏ పొట్టేళ్ళకి బలం ఉంటే అది గెలుస్తుంది అలాగే ఒక్కొక్కసారి పాతకర్మ గెలుస్తుంది మరోసారి కొత్త కర్మే గయిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రెండు సమంగా ఉన్నాయనుకోండి అప్పుడు ప్రత్యేక ఫలితం ఏది కనిపించకుండా సామాన్యంగా ఉంటుంది లోకంలో ఎక్కడైనా సరే పరిస్థితే లోకంలో శాస్త్ర ప్రకారంగా నియమబద్ధంగా జీవించే వాళ్ళంతా కూడా ఒక్కొక్కప్పుడు రోగాలు మొదలైనటువంటి బాధలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అక్కడ ఏం జరుగుతుందనమాట వాళ్ళు వెనుకటి కర్మ బాగా బలంగా ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండటానికి కావలసినటువంటి వాతావరణంలో ఉంటూ దానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వెనకటి కర్మే జయిస్తోంది అందువల్ల వాళ్ళకి అనారోగ్యమే మిగులుతోంది అలా ఈ పాత కర్మ కొత్త కర్మ అనేవి పొట్టేళ్లలాగా సమంగా ఉండటమో విషమంగా ఉండటమో జరిగి జయించడమో పరాజయం పొందటమో జరిగి లేకపోతే ఒకప్పుడు సమస్థితిగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ విషయం మనం తెలుసుకోవడం వల్ల మనకి ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏమిటయ్యా అంటే వెనుకటి కర్మ బలంగా ఉంటే జయిస్తుంది బలం ఉంటే ఓడిపోతుంది ఆ మాట తెలుసుకున్నా ఒకటే ఒకటేనండి ఇది నాకు చెప్పి ప్రయోజనం ఏమిటి ఎందుకంటే ఎలాగో జరిగే జరుగుతుంది వెనకటి జన్మ వెనకటి జన్మలో కర్మ బలంగా ఉంటే జయిస్తుంది అది దుర్బలంగా ఉంటే ఓడిపోతుంది నేను దీంట్లోనేం చేసేది ఏమిటి అంటావేమో నేను చెప్పడానికి అలా ఆ ఒక్క మాటే చెప్పి ఊరుకోలా దాంతోపాటు ఇంకో మాట చెప్పాను మీకు ఏమని ఇప్పటి కర్మ బలంగా ఉంటే అదే జయిస్తుంది అని కూడా చెప్పాం ఇది ముఖ్యమైన మాట దీన్ని సాధకుడు చాలా గట్టిగా పట్టుకోవాలి వాడు పట్టుబట్టి తీవ్రమైనటువంటి పురుష ప్రయత్నం చేసినట్టయితే అనర్థాలు కలిగించేటువంటి పాత కర్మ పటాపంచలైపోతుంది వీడిప్పుడు ఎంత బాగా చేయాలంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి అంటే తనే చేసుకున్నటువంటి చెడు కర్మను పూర్తిగా పటాపంచలు చేసేంతగా దాని ప్రభావాన్ని పూర్తిగా చెడగొట్టేంతగా ప్రబలంగా ఇప్పుడు పనిచేయాలి అలా చేసినట్లయితే అప్పుడు వీడికి ఈ జన్మలో సత్ఫలితాలు వస్తాయి అందుకే మేము నీకు ఈ మాట ఉపదేశిస్తున్నాం ఏమని ఈ జన్మలో నువ్వు పురుష ప్రయత్నం గట్టిగా చేయవయ్యా అని ఇప్పటి పురుష ప్రయత్నం గనక సరిగా సాగకుండా అడ్డుపడేది ఏమిటంటే నీ పాదజన్మలో నువ్వే చేసుకున్న కర్మలే అని చెప్పాం నువ్వే చేసుకున్న కర్మలేని కొందరు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక వెనుకటి కర్మలను బట్టి ఇప్పటి కర్మలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం కర్మలు స్వతంత్రంగా జరగమంటే ఎలా జరుగుతాయండి అంటారు ఇది సరి ఆలోచన కాదు పాడాలోచన అన్నాడు దుష్టం అన్నాడు ఆయన అటువంటి ఆలోచనే రూపుమాపుకోవాలి పైరకంగా మాట్లాడేవారి ఉద్దేశ్యం ఏమిటో కొంచెం పరిశీలిద్దామన్నాడు ఆయన ఏమంటున్నాడంటే వశిష్ఠ మహర్షి పాత కర్మ తను చేసిందే కొత్త కర్మ తను చేస్తున్నదే అయినా సరే పాత కర్మ ఎలా ఉందంటే పాతకర్మకి ఇసినటువంటి వరవడి ప్రకారమే కొత్త కర్మ నడుస్తుంది అని వాడు అంటున్నాడు అంటే కొత్త కర్మ కంటే పాత కర్మే చాలా ప్రబలమైంది అని వాడు భావిస్తున్నాడు అనమాట అలా భావించడానికి వాడికి ఏకమైన ప్రత్యేకమైన కారణంగాని ప్రమాణంగానే ఉన్నాయా అంటే అటువంటివి మేము కనిపించట్ల పరిశీలించి చూస్తే నిజానికైతే ప్రత్యక్షంగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కర్మే ప్రబలం కావాలి ఒకవేళ అయితే ఎందుకంటే నీకు దగ్గరగా ఉన్న శత్రువు నిన్ను బలంగా కొడతాడా నిన్ను దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా దగ్గరగా ఉన్నవాడు కొడతాడు ఈ పాతకర్మ కొత్త కర్మ అనేటువంటి శత్రువుల్లో నీకు దగ్గరగా ఉన్న అంటే కొత్త కర్మ అంటే ఈనాడు నువ్వు చేస్తున్న కర్మ ఇది ఎక్కువ ప్రబలంగా ఉండటానికి అవకాశం ఉంది కా కనుక పాతకర్మ ఎక్కువ బలంగా ఉంటుంది అనే మాట కేవలం ఊహ తప్పితే ఏ రకమైన ప్రమాణం వల్ల కాని ఏ రకమైన యుక్తి వల్ల కాని వచ్చినటువంటి మాట కాదు అని అది సత్యం కాదు ప్రాక్తనః పురుషార్థోసౌ మా నియోజయతి తిధీ బీ కార్య ప్రత్యక్షాత్ అధిక నా సా అన్నాడు ఆయన ప్రత్యక్షాత్ అధిక నా సా అంటే ఆ పాత కర్మ ఇప్పుడు జరుగుతున్నటువంటి కర్మ కంటే అధిక గొప్పది నా కాదు అని స్పష్టంగా చెబుతున్నాడు కనుక రామా నీకేం తెలిసిందంటే ఇప్పుడు సాధకుడైన వాడు మున్ముందుగా తనలో ఉన్నటువంటి దుర్భిప్రాయాన్ని వదిలిపెట్టుకోవాలి ఏమిటి పాత కర్మే బలమైనది కొత్త కర్మ దుర్బలమైనది అనేటువంటి ఆ భావం పోగొట్టుకోవాలి దాన్ని పోగొట్టుకుని ఇవాళ ప్రయత్నం కొనసాగించాలి నిన్న రాత్రి అజీర్ణం చేసింది తెల్లారేపటికల్లా కడుపు అంత ఉబ్బరంగా ఉంది నెప్పి కూడా బయలుదేరింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లంకనం చేయాలి అంటే నిన్న చేసినటువంటి అపథ్యమైనటువంటి కర్మకు ఇవాళ్ళు చేసినటువంటి పథ్యమనేటువంటి లంకనం కర్మ దానికి పరిహారం అవుతోంది ఈ లంకనం కూడా ఎలా చేయాలి వైద్య శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధానం ప్రకారంగా చేయాలి అంతేగాని తోచినట్టుగా లంకనాలు చేయకూడదు అదే రీతిగా ఆధ్యాత్మిక శాస్త్ర విషయంలో కూడా నాకు విఘ్నాలు వస్తున్నాయి నేను ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండిపోతున్నాను నాకు ఏ రకమైన సాధన సాగడం లేదు ఇది నా కర్మ ఇంతకంటే నేను చేయవలసిందేం లేదు అని సాధకుడు ఎప్పుడు అనుకోరాదు అలా అనుకున్నట్టయితే అది శాస్త్రీయ విధానం కాదు ఇక సాధకులలో ఉన్నటువంటి మరొక లోపం ఏమిటంటే తనకంటే సోమరితనంలో అధికంగా ఉన్నవాళ్ళు ఎవరున్నారో చూసుకుని వాళ్లతో తన్ని పోల్చుకుంటాడు తు. ఆ పోల్చుకోవటం అనేది ఎంత మాత్రమూ తగదు సాధకుడు ఎలా ఉండాలంటే బోన్లో పెట్టిన సింహంలాగా ఉండాలి అంటున్నాడు వ్యాసుడు అంటే వాడు చుట్టూ విఘ్నాలే వాడికి బోను వాడే సింహం సింహం అనుక్షణం ఎలా అయితే బయటికి రావాలని నిరంతర కృషి చేస్తుందో అలాగే సాధకుడు విఘ్నాల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చి విదయం సాధించాలని కృషి చేయాలయ్యా నిరంతరం జయశీలిగా ఉండాలయ్యా అని వశిష్ట మహర్షి తన బోధన ఇంకా కొనసాగిస్తున్నాడు ఏమయ్యా సాధనంటే ఏమిటనుకుంటున్నావు నేను ఏ ఉద్దేశ్యంలో సాధన అనే పదాన్ని ప్రయోగిస్తున్నానో అది వివరిస్తాను విను సాధనంటే ప్రతివాడు కూడా ప్రతిరోజు కూడా ఈ శరీరం నశించిపోయేదే అనే మాట మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ క్షణక్షణము గుర్తు ఉండాలి ఇది మొదటి అంశం ఆ తర్వాత సాధకుడు అన్నవాడు అంటే ఆధ్యాత్మిక సాధకుడు అన్నవాడు తెలియవి తక్కువతనాన్ని తన దగ్గరికి రానియకూడదు ఎప్పుడు కూడా యుక్తియుక్తంగా ఆలోచన చేయాలి ఒకసారి యుక్తితో నిర్ణయం చేసుకున్న దాన్ని అట్లాగే అనుసరించాలి అంతేగాని యుక్తుల్ని పక్కన వదిలిపెట్టి పారేసి సెంటిమెంట్స్ ప్రకారం పోకూడదు మూడవ అంశం ఏమిటంటే సత్పురుషులతోనే ఎప్పుడు స్నేహం చేయాలి ఇది మూడవది చాలా ముఖ్యమైన అంశం ఆ తర్వాత చదివితే మంచి గ్రంథాలే చదవాలి ఇతర గ్రంథాలు పనికిరాని చదవకూడదు వాడికి సంసారం ఉంటుంది పిల్లలు ఉంటారు కథంతా మామూలుగా నడుస్తూనే ఉంటుంది అయినా కూడా ఈ సుఖాలే ఈ సంసారమే తన సర్వస్వం అనుకోకూడదు అనుకుని వాళ్ళు మరిచిపోకూడదు ఇది ఐదు అంశాలు ఈ ఐదు అంశాలు ఎవళ్ళో ఉంటాయో వాళ్ళు సాధన చేస్తున్నట్టు లెక్క ఇదే సాధన మనం ఇందాక నుంచి అనేక రకాలుగా యుక్తులు ఉపయోగించి విధి అనేది వేరే లేనేలేదని నీ పాత కర్మే విధి రామ ప్రస్తుత కర్మ అంటే అదేమిటి అంటే ప్రస్తుతం మనం చేసే కర్మ ఇప్పుడు మనం ఈరోజు చేస్తున్నాం కర్మ ఈ ప్రస్తుత కర్మయే పాత కంటే చాలా బలవత్తరమైందనే మాట కూడా ఇందాకనే నిరూపించాం అయితే కొంతమంది మాత్రం పాత బలవత్తరం అనుకుంటున్నారు అది ఊహాగా తప్పితే సత్యం కాదని కూడా మనం నిరూపించుకున్నాం మనం నిరూపించుకోవడం సరే వేదం కూడా ఈ మాటనే పరోక్షంగా మనకి బోధిస్తోంది ఏమిటి ఎట్లాగంటావా ప్రతి పాపానికి కూడా ప్రతి చోట కూడా ప్రాయశ్చిత్తాలని చెప్పింది వేదం ప్రాయశ్చిత్తం చెప్పిందంటే అర్థం ఏంటి పూర్వం చేసినటువంటి పాపాలకి ఇవాళ మనం వాటిని తిప్పికొట్టేటువంటి యుక్తిని మనకి వేదం అందిస్తుంది ప్రాయశ్చిత్తం అంటే అంతే కదా పూర్వం చేసుకున్న పాపం ఉంటుంది ఆ పాపం ఇవాళ మనకు దుఃఖం కలిగించకుండా ప్రాయశ్చిత్తం చేసే విధానాన్ని మనకి వేదమాత బోధించిందంటే అర్థం ఏమిటి పూర్వం చేసిన కర్మ కంటే కూడా ఈనాటి ప్రానిశ్చిత్ రూపంలో మనం చేసేటువంటి కర్మ ప్రబలమైంది కనుకనే మనకి వేదమాత అలా కనుక ఈ విధంగా యుక్తిని బట్టి చూసినా వేదాన్ని బట్టిన చూసినా కూడా ఈనాడు మనం చేసేటువంటి పురుష ప్రయత్నమే ప్రబలమైనది అదే తప్పితే విధి అనేది మనకి వేరే లేదు అని మనం నిరూపించుకున్నాం ఇలా మనం ఎంత నిరూపించినా కొంతరికి విధి మీద ఉన్నటువంటి నమ్మకం ఎప్పటికీ పోనే పోట్ల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే దానికి మరి వశిష్ట మహర్షి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు ఏమిటంటే ఒక ఊళ్ళో ఒక మహామేధావి గారు అన్నట్ట ఆయనకి ఒక రోజున నిద్ర వెళ్ళుకు వచ్చేసరికి రెండు పక్కల రెండు పొడగట్టి పాములు పడుకొని ఉన్నాయి కనిపించాడు ఆయనకి ఆయనకి భయం వేసి లేచి పాములో పాములో నరుస్తూ పరుగులు అంకించుకున్నట్టు సరే వీధిలో వెళ్లే పాములు పాలు నరుస్తాయి చూశారు ఎంత పాములు కనిపించాడు ఆకుండా పరిగెత్తిన ఉన్నాడు ఈ మహామేధావి గారు అప్పుడు వీధిలో వాళ్ళు ఏం చేశారంటే ఆయన పట్టుకు నాపి అబ్బాయ్ పాములు ఎక్కడ రా బాబు అని అడిగారు అంటే ఆయన అవిగా రండి అని చూపించాట ఓ నీ మొహమ్మాడా అవి పాములు ఏమిటి నీ చేతులు రా ఆయన అన్నట్ట మీ మొహం అలా మీ తెలివి తగలబెట్టినట్టుగా ఉంది చీచి ఇంత పొడుగ్గా ఉన్నాయి వీటిలో పడగ చూడండి ఎంత పడగ పెద్ద పడగ ఉందో ఇంత పడగా ఇంత పొడుగ్గాను కనిపిస్తుంటే ఇవి పాములు కావంటారేమిటి అని ఆపకుండా ఇంకా పరిగెత్తునే ఉన్నట్ట ఇది మేధావి లక్షణం ఆ మేధావి గారు ఎంత మేధావో అట్లాగే పాత కర్మే ప్రబలమైనది ఇవాటి కర్మ ప్రబలం కాదు అనేటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే అని వశిష్ఠ మహర్షి అంటున్నాడు అంటే ఏమిటి అత్యంతమైనటువంటి మూర్ఖత్వము అత్యంతమైనటువంటి తెలివి తక్కువ చెప్పేది ఏమీ సత్యం లేదు అనేటువంటి విషయం ఈ ఉదాహరణ ద్వారా వశిష్ఠ మహర్షి నొక్కి చెబుతున్నా అనమాట అందుకు నేను ఏమంటున్నాడే చివరికి శ్రీరామ సాధకుడు తన పురుష ప్రయత్నం చేత సాధన చతుష్టయ సంపత్తిని సాధించాలి అంతే తప్పితే విధి మీద ఆధారపడి ఒక్క క్షణం కూడా ఆగకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ శ్రోతలకి ఒక చిన్న మనవి చేయాలి ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి సాధన చతుష్టయ సంపత్తి అనే పదాన్ని ఆయన ప్రయోగం చేయలేదు కానీ ఈ సందర్భంలో ఆయన రచించినటువంటి శ్లోక పరంపరను పరిశీలించి చూసినట్లయితే అక్కడ వివేకము శాస్త్ర విచారము సత్సాంగత్యము ఇలాంటి పదాలను ప్రయోగించాడు పదాలు అవే ఉన్నాయి కానీ ఈ సందర్భంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి చూసినట్లయితే ఆయన సాధన చతుష్టయ సంపత్తిని మనస్సులో పెట్టుకునే ఈ శ్లోకాలను రచించాడు అని మనకి అర్థమవుతోంది మూల గ్రంథంలో సాధన చతుష్టయ ప్రసక్తికి లేకపోయినప్పటికీ వెనకాల శ్రీరామ వైరాగ్య ప్రకరణలో ఆ వైరాగ్య సందర్భంలో సాధన చతుష్టయ సంపత్తి ప్రసక్తి వచ్చింది అక్కడ మనం ఆ పదాలని వినియోగించుకోవాలి అక్కడ వివరించుకోవాలి అక్కడ పదాల వినియోగం చెప్పిందే అక్కడ వివరణ జరగల ఇక్కడ పదాల యొక్క వినియోగం లేకపోయినప్పటికీ ఆ విషయాలు వచ్చేట్టుగా శ్లోకాలు రచించాడు గనక ఈ సందర్భాన్ని స్వీకరించి ఇక్కడ మనం సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటో మనం వివరించుకుందాం ఎందుకంటే ఈ వివరణ మూల గ్రంథంలో సాక్షాత్తుగా లేకపోయినప్పటికీ ఇది ఉంటే కానీ రాబోయే పురాణాల్లో ఉండేటువంటి విషయాలు మనకి బాగా సరిగా అవగతం కావు గనక ఈ సందర్భంలో వాటిని మనం వివరించుకుందాం సాధన సాధన అంటున్నారు సాధన చతుష్టయ సంపత్తి సాధన చతుష్టయ సంపత్తి మూడు పదాలు సాధన అంటే ఏమిటి నిర్వచనాలు పక్కన పెడదాం వ్యుత్పత్తి పక్కన పెడదాం సంగీత సాధన చేయాలనుకున్నాడు ఒకడు అంటే అంటేనమాట సంగీతం వచ్చేటువంటి విధానంగా కృషి చేయడం పేరు సాధన దానికి ఏం చేయాలి వాడు రాగాల పేర్లన్నీ బట్టిపడి సరిపోతుందా చాలదు త్రిస్థానాలను పలిగేటువంటి గొంతు సాధించాలి అందరు అలా వాడు ఆ గళాన్ని ఆ గాత్రాన్ని సాధిస్తే ఆ తర్వాత వాడు దాంట్లో కృషి చేయొచ్చు అలాగే ముందుగా ఆత్మ విద్యలోకి ప్రవేశించాలంటే మున్ముందుగా వాడు కొన్ని యోగ్యతలను సంపాదించుకోవాలి శాస్త్ర పరిభాషల్లో ఈ యోగ్యతని అధికారము అని పిలుస్తారు యోగ్యత గలవాడు అధికారి ఆత్మవిద్యలో అడుగు పెట్టడానికి యోగ్యతను కలిగించేటువంటి అధికారంలో నాలుగు మెట్లున్నాయి అని శాస్త్రకారులు నిర్ణయం చేశారు వీటికే సాధన చతుష్టయము అని పేరు పెట్టారు చతుష్టయం అంటే నాలుగు ఈ నాలుగు ఏమిటంటే ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం రెండు ఇహాముత్ర ఫల విరాగం మూడవది శమధమాది షట్క సంపత్తి నాలుగవది ముముక్షుత్వం ఇవి నాలుగు పేర్లు కొంచెం పెద్దదిగా ఉన్నాయి అంటే దాంట్లో చాలా భావాన్ని పెట్టారు కనుక కొంచెం పేర్లు పొడుగ్గా పెట్టారు భాష రాదు కనుక ఎవడో కష్టంగా ఉన్నాయి తప్పితే భాష తెలిస్తే దాంట్లో కష్టమైన పదాలు లేవు అంచేత భాష భాషలో ఉండేటువంటి భావం అర్థమయ్యేందుకోసం గాను ఒక్కొక్క పదాన్ని తీసుకుని మనం విచారణ చేసుకుందాం జై గురుదత్త